యూనిట్ ఫిఫ్టీన్ కడగటం ఆదివారం కదా నేను శ్రీరంగపట్నం వెళదాం అనుకుంటున్నాను నువ్వు కూడా రారాదు స్కూటర్ మీద అవును నాకు కూడా శ్రీరంగపట్నం చూద్దామని ఉంది కానీ ఈ ఆదివారం హాయిగా ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను పర్వాలేదు బయలుదేరు కాదు ఇవాళ మనం శ్రీరంగపట్నం వెళ్లవద్దు జూకు వెళ్దాం ఏ ఇవాళ శ్రీరంగపట్నంలో ఏదో ఉత్సవం జరుగుతున్నది జనం చాలా మంది వస్తారు ఆ జనంలో వెళ్లటం కష్టం సరే ఇవాళ జూ చూద్దాం మా ఆవిడ కూడా వస్తున్నది మీ ఆవిడిని కూడా తీసుకురారాదు అలాగే అందరం వెళ్దాం రవి ఇప్పుడా స్కూటర్ గడగటం స్కూటర్ కడగటం ఇవేళ ఆదివారం కదా ఇవాళ ఆదివారం కదా నేను ఇవాళ శ్రీరంగపట్నం వెళదాం అనుకుంటున్నాను నేను ఇవాళ శ్రీరంగపట్నం వెళదాం అనుకుంటున్నాను నువ్వు కూడా రారాదు నువ్వు కూడా రారాదు స్కూటర్ మీద స్కూటర్ మీదూడా శ్రీరంగపట్నం చూద్దాం అని ఉంది కాని ఈ ఆదివారం హాయిగా ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను కాని ఈ ఆదివారం హాయిగా ఇంట్లో ఉందా అనుకుంటున్నాను పరవాలేదు బయలుదేరు బయలుదేరు మనం శ్రీరంగపట్నం వెళ్లవద్దు జూకు వెళ్దాం జూకు వెళ్దాం ఏ శ్రీరంగపట్నంలో ఏదో ఉత్సవం జరుగుతున్నది శ్రీరంగపట్నంలో ఏదో ఉత్సవం జరుగుతున్నది జనం చాలా మంది వస్తారు జనం చాలా మంది వస్తారు ఆ జనంలో వెళ్లటం కష్టం ఆ జనంలో వెళ్ళటం కష్టం సరే సరే ఇవాళ చూ చూద్దాం ఇవాళ చూ చూద్దాం మా ఆవిడ మా ఆవిడ కూడా వస్తున్నది మీ ఆవిడిని కూడా తీసుకురారాదు మీ ఆవిడిని కూడా తీసుకురారాదు అలాగే అలాగే అందరం వెళ్దాం అందరం వెళ్దాం డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ అనుకుంటున్నాను చూద్దాం చూద్దాం అనుకుంటున్నాను పాపను చూద్దాం అనుకుంటున్నాను మీ మీ పాపను చూద్దాం అనుకుంటున్నాను ఇవేళ ఈవేళ మీ పాపను చూద్దాం అనుకుంటున్నాను పని చేద్దాం అని ఉంది ఆ పని చేద్దాం అని ఉంది నాకు నాకు ఆ పని ఉంది ఉందివద్దు మనం ఇవేళ పుస్తకం కొనవద్దు అడగవద్దు మనం ఈవేళ పుస్తకం తీసుకోవద్దు చదువు మనం ఈ చదవద్దు మనం పుస్తకం తీసుకురావద్దు రాయి మనం ఈవేళ పుస్తకం రాయవద్దు కమలా నువ్వు ఇప్పుడు అన్నం తినరాదు పాఠం చదువు కమలా నువ్విప్పుడు పాఠం చదవరాదు ఇంటికి పోరాదు బొమ్మలు చూడు కమలా నువ్విప్పుడు బొమ్మలు చూడరాదు కలం తీసుకురా కమలా నువ్విప్పుడు కలం తీసుకురారాదు పూలు కొయ్య కమలా నువ్విప్పుడు పూలు కొయ్యరాదు శర్మకు నాటకం చూద్దాం అని ఉంది శర్మకు పుస్తకం చదువుదాం అని ఉంది గిరిజకు పాఠం రాద్దాం అని ఉంది పాట పాడు గిరిజకు పాట పాడుదాం అని ఉంది మా పాపకు బిస్కెట్లు తిందాం ఉంది పాలు తాగు మా పాపకు పాలు తాగుదాం అని ఉంది కమలకు గుంటూరు వెళదాం అని ఉంది ఇంటికి కమలకు ఇంటికి వద్దాం అని ఉంది ఆయనకు జూకు వెళదాం అని ఉంది ఇక్కడే ఆయనకు ఇక్కడే ఉందాం అని ఉంది డ్రిల్ సరళ ఇంటికి ఎప్పుడు వెళుతున్నావు రేపు రేపు వెళ్దాం అనుకుంటున్నాను పరీక్ష రాస్తావా వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం రాద్దాం అనుకుంటున్నాను కమలా మీ నాన్నగారు ఆరో తారీకు పుస్తకం కొంటారా ఏడో తారీకు కొందాం అనుకుంటున్నారు లతతో మాట్లాడతావాడు కాఫీ తాగుతావా ఎల్లుండి ఎల్లుండి తాగుదాం అనుకుంటున్నాను ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ మనం సినిమా చూద్దాం మనం సినిమా చూడవద్దు మనం రవితో మాట్లాడదాం మనం రవితో మాట్లాడవద్దు మనం ఈవేళ సరళ ఇంటికి పోదాం మనం ఈవేళ సరళ ఇంటికి పోవద్దు మనం రేపు ఒక కలం కొందాం మనం రేపు ఒక కలం కొనవద్దు నాకు నాటకం చూద్దామని ఉంది నేను నాటకం చూద్దాం అనుకుంటున్నాను నాకు ఇంటికి పోదామని ఉంది నేను ఇంటికి పోదాం అనుకుంటున్నాను ఆమెకు ఒక పాట రాద్దామని ఉంది ఆమె ఒక పాట రాద్దాం అనుకుంటున్నది రమకు పూలు కోద్దామని ఉంది రమ పూలు కోద్దాం అనుకుంటున్నది సరళ నేను పెసరట్టు చేస్తాను పెసరట్టు నేను చేస్తాను నువ్వు పాఠం చదవరాదు ఇప్పుడు నాకు పెసరట్టు చేద్దామని ఉంది సరే అయితే నువ్వే పెసరట్టు చెయ్యి నేను పాఠం చదువుతాను పార్వతి ఇప్పుడు నేను బొమ్మ గీస్తాను ఉత్తరం రాయి బొమ్మ నేను గీస్తాను నువ్వు ఉత్తరం రాయి రాదు ఇప్పుడు నాకు బొమ్మ గీద్దామని ఉంది సరే అయితే నువ్వే బొమ్మ నేను ఉత్తరం రాస్తాను రాము నేను ఇక్కడికి రవిని తీసుకొస్తాను శర్మ తీసుకురా రవిని నేను తీసుకొస్తాను నువ్వు శర్మను తీసుకురారాదు ఇప్పుడు నాకు రవిని తీసుకొద్దామని ఉంది సరే అయితే నువ్వే రవిని తీసుకురా నేను శర్మను తీసుకొస్తాను మోహన్ ఈ సంచి నేను కొంటాను కలం కొను ఈ సంచి నేను కొంటాను నువ్వు కలం కొనరాదు ఇప్పుడు నాకు సంచి కొందా సరే అయితే నువ్వే సంచీ కొను నేను కలం కొంటాను